హరి ఓంతి స్మృతి నమా భగవత్పాదశంకర లోక శంకరే మనసు ప్రతిష్టి మనోమే వాచిప్రతిష్ఠే ఆ స్థు మా ప్రభావీ సంగా రతం వదిష్యామి సీం వదిష్యామిా ఓ ఆత్మా ఇదమెక ఏవాగ్ర ఆసీ ఆత్మేతి ఆత్మేతి అంటే ఆత్మా అని మంత్రం మొదలైంది ఆ మంత్రానికి అర్థం చెప్తున్నారు భాష్యకాలం ముందు ఆత్మా అనే పదాన్ని నిర్వచిస్తున్నారు ఆత్మా ఆత్మోతే హేహ అతతేర్వా ఇవన్నీ స్థిఫానిర్దేశములు ధాతువులకి ఆత్మోతే హె అంటే ఆపులు వ్యాప్త అనే ధాతువు నుండి పుట్టినది పంచమే ఆపులు వ్యాప్తం కర్తరి అర్థం కర్తరి ప్రత్యయం కాబట్టి ఏది వ్యాపిస్తుందో అది ఆత్మ ఓకే తర్వాత అత్తేహే అద భక్షణే అనే ధాతువు నుండి పుట్టింది అది అత్తి అవుతుంది దాని నుండి పుట్టింది అంటే ఏదైతే సర్వమును తర్మను తన ఎందు విలీనము చేసుకుంటుందో అది భక్షణం అంటే తనలో కలిపేసుకోవటం అనే లో అంటే ఆత్మ సర్వమును తన ఎందు విలీనము చేసుకున్నాను చేసుకున్నాను అనే అర్థంలో ఆత్మానే పదం వచ్చింది తర్వాత అత సంతత్య సాపత్యకమనే అంటే అది అలాగే పొత సతత్య సతత అంటే తెగిపోకుండా తెగిపోకుండా పొతూ అంటే రెండు ఉన్నాయి అన్వయము వ్యతిరేకము అని రెండు ఉన్నాయి వ్యతిరేకము అంటే దానికి అదే అక్కడితో తెగిపోతుంది దాన్ని వ్యతిరేకము అంటారు అన్వయము అంటే కొనసాగింపు అన్ని అన్వయము అంటారు ఇప్పుడు జాగ్రత్త స్వప్న సుశక్తి మూడు అవస్థలు తీసుకుంటే జాగ్రత్త అవస్థలో దేహం ఉందనుకో అది వ్యతిరేకం అది అక్కడతో తెగిపోతుంది అవస్థ పూర్తి అవుతున్న పోతుంది అది అక్కడికి ఆఖరు జాగ్రత్తదేహం అక్కడికి ఆకరు జాగ్రదింద్రియములు అక్కడికి ఆకరు అది వ్యతిరేకం ఓకే అంటే స్వప్నంలోకి సుశుప్తులోకి జాగ్రత్తదేహము యాగ్రదింద్రియములు వెళ్ళవు అక్కడికక్కడికి సరి దాన్ని వ్యతిరేకము ఉంటారు లేదా జాగ్రత్త అవస్థలోని ఎరువుక స్వప్నావస్థలోకి సుశుప్తులోకి కూడా పోతూ ఉంటుంది అది అన్వయము అది సాపత్య గమనము అంటే తెగిపోకుండా ముందుకు సాగుతా అనే అర్థంలో అత అనే ధాతువు ఉన్నది అతతే అతయితే అతంతే తల స్నేకలేమో అని అతతి కూడా అవ్వచ్చు అదుకి అదుకి అత్తి అవుతుంది అతకి అతతి అవుతుంది ఓకే ఆపులు వ్యాప్త అవ్వడానికి ఆత్మోతి అని అవుతుంది నువ్వు వస్తున్నాయి నువ్వు వచ్చి గుణం వస్తుంది ఆత్మోతి ఇవి ఈ మూడింటి నుంచి ఆత్మ అనే శబ్దాన్ని నిర్వచించవచ్చును కాబట్టి ఏది వ్యాపిస్తుందో ఏది సర్వమును తన ఏడు విలీనము చేసుకుంటుందో ఏది చేయకోకుండా అన్ని అవస్థలలోకి కొనసాగింపు చేస్తూ ఉంటుందో అది ఆత్మ దీనికి ఒక శ్లోకం ఒకటి ఉంది ఆ శ్లోకం ఏంటంటే అది కఠోపనిషద్ భాష్యంలో శంకరులు కోర్చేశారు ఇక్కడే ఉన్నాయి అందామునోతి విషయాని సంతతో భావ తస్మాత్తి కీర్త అని శంకరుడు ఆత్మా అనే శబ్దాని దగ్గర నిర్వచనం చెప్తూ రోపణ సద్భాష్యంలో ఈ శ్లోకాన్ని ఉపదించినారు ఈ శ్లోకము ఆరిజను లింగ పురాణము పురాణములలో లింగ పురాణము అథెంటేక్ శివపురాణము కల్పితం ఈ మాట బయటకు వెళ్ళి చెప్తే కొత్తగా వస్తాయి జనాలకి లింగపురాణం తెలియదు శివపురాణమే తెలియదు ఆ పిచ్చి పిచ్చి కథలోకి ఆ శివపురాణమే తెలుసు నేను కూడా శివపురాణమే తెలుసు నాకు కూడా లింగ పురాణం నాకు తెలియదు జనాలకి పిచ్చివి తెలుస్తాయి తప్ప మంచివి తెలియదు ఆఖరి సినిమాల్లో కూడా ఏదైనా మంచి సినిమా ఎవడైనా మంచి కళాకారుడు తీశాడనుకో నిజమైన కళా తపస్సు మంచి సినిమా తీశాడనుకో జనాలు ఎరగటగా ఏదో పిచ్చి సినిమాలు ధరానాథంగా రౌడీ రాముడు ఇలాంటి పిచ్చి సినిమాలు అందరికీ తెలుస్తాయి సో కాబట్టి ఇది లింగ పురాణంలో శ్లోకం ఒకటి ఇలాంటిది ఉందని గొప్పగా నిర్వచించిందని శంకరాచార్యులు కోట్ చేసి ఉండకపోతే మనకు కూడా తెలిసింది చిత్రం ఆయన ఎక్కడ పుట్టుకొచ్చారా అని నేను తల పుట్టుకునే ఉన్నా శ్లోకం చూసినప్పుడల్లా అది మీకు కఠోపనిషత్ భాష్యంలో కనపడుతుంది ఇక్కడ ఆనందగిరి ఇచ్చాడు దాన్ని కాబట్టి ఈ మూడు ధాతువుల నుంచి ఆత్మ పుట్టింది పర సర్వజ్ఞ అశనాయాది సర్వ సంసార నిత్యశుద్ధ బుద్ధముక్తస్వభావ అజర అమర అమృత అభయ అద్వయ అంతవరకు ఆత్మాపదానికి అర్థం ఇది ఆత్మ అంటే ఆ మూడు ధాతువుల అర్థాన్ని కలిపి మనం ఆత్మానిపదానికి అర్థం చెప్తే ఇలా వస్తుంది అది పాకా ఆత్మ ఈజ్ ట్రాన్సెండెంటల్ నేను ఒకటి గమనించాను ఇప్పుడు మీకు జాగ్రత్త స్వప్న సశక్తులు ఉన్నాయి కదా ఓకే ఒక ఒక ప్రక్రియలో అలా తీసుకోండి ఇంకో ప్రక్రియలో జీవా జగత్తు జీవుడు ఉన్నాడు జగత్తున్నది ఇంకో ప్రక్రియలో ఇప్పుడు బ్రహ్మ అంటే దేని నుండి జీవ జగత్తును పుట్టినవో అది బ్రహ్మ అని చెప్పారు అనుకోండి అని చెప్పారనుకోండి దీన్ని కారణకార్యభావ ప్రక్రియ అని చెప్తారు అని చెప్తే మీకేమవుతుందో తెలుసిన బ్రహ్మ ట్రాన్సెండెంటల్ అనే మాట దాంట్లో రాదు ఇప్పుడు బాణ కుండ ఇవన్నీ మూకుడు మొదలైనవన్నీ మట్టి నుంచి పుట్టాయంటే ఆ మట్టి నుంచి వచ్చాయి వీటికి మట్టి తారణమని అదే లెవెల్లో మీరు ఆలోచిస్తారు తప్ప మట్టి ట్రాన్సెండెంటల్ అని అనుకుంటారా అనుకోరు కాదు కూడా మట్టి ట్రాన్సెండెంటల్ ఎందుకు పోతుంది ఇది ఉన్న స్థాయిలోనే అది ఉంటుంది అంటే ఇవన్నీ మెటీరియల్ థింగ్స్ మట్టి కూడా మెటీరియల్ థింగే ట్రాన్సెండెంటల్ అయితే కాదు అందుతనే కారణకార్యభావ ప్రక్రియ చెప్పే సందర్భంలో వేదాంతులు కారణకార్యభావ ప్రక్రియ గట్టిగా చెప్పడం ఈ అరకొర వేదాంతులు తయారయ్యారు మధ్యన రెండేళ్లు వేదాంతం చదువుకుని జగత్తు మీద పడి దున్నేయడం ప్రారంభించని వేదాంతులు వీళ్ళకి అసలు కారణకార్యమే తప్ప ఇంకోటి ఉందని కూడా ఎర్రదరు వీళ్ళు తర్వాత ఇంత లోపైన ఆలోచన ఉండదు జగత్ కారణము బ్రహ్మాన్ని హడావిడి చేసేయడమే తప్ప సరే మంచిది జగత్ కారణం బ్రహ్మ సరే అంతేనా అంతేనా ఎందుకంటే మీరు జీవజగత్తుల స్థాయి జీవజగత్తులకు బ్రహ్మ కారణము అని చెప్తే మీకు ఆ ట్రాన్సెండెంటల్ నేచర్ దాంట్లో రాలేదు అంటే అంటేనే వస్తుంది వివర్త కారణ భావం వివర్త అనే మాట పట్టుకొస్తేనే అది ట్రాన్సెండెంటల్ అనే మాట వస్తుంది వివర్త అనే మాటను మీరు పెట్టకుండగా కేవలం కారణకార్య భావం పెట్టుకుంటూ పోతే ట్రాన్సెండెంటల్ అనే మాట కాదు అంటే అతనే బ్రహ్మకి పరం అనే మాట ముందు వేస్తూ ఉంటారు పరం పరమ్మ అలాగే పరమాత్మ పరమాత్మ అని వేస్తూ ఉంటారు పరహ అని మొట్టమొదటి పడేసేష అంటే ఇది జగత్తు స్థాయిలో లేకపోతే మూడవస్థల ప్రసక్తి వచ్చేసింది కదా అప్పుడే ఆత్మోతేహ అతతేహ అంటే అది మూడవస్థల మాట సుశుత్యవస్థలన్నింటినీ తల్లి విలీనం ఆత్మ అని మూడవస్థలు ఏ స్థాయికి చెందినవో ఈ మూడవస్థలని ప్రకాశింపజేస్తూ ఉన్న ఒక వెలుగు అవస్థల లెవెల్కి చెందినదే అని మీరు అనుకోవద్దు వ్యవస్థలు కల్పిటములు అవస్థలు దృశ్యములు కల్పిటములు అవి యథార్థములు కావు కేవలము మనస్సు ఇంద్రియముల యొక్క సమ్మేళనంతో అవి భాషిస్తూ ఉంటాయి తప్ప వాటికి అంతకంటే స్వత స్వత సిద్ధత్వము వాటికి లేదు Therefore, Atma, it pervades, all the three, Atma te ha, pervades, but yet it transcends. It is, it is imminent, Atma te ha, yet it transcendent. And the transcendence of the transcendence is the transcendence of the transcendence. So, everything is happening. వ్యవస్థలు ఇంద్రియ గోచరములు మనవగోచరములు ట్రాన్సెండెంటల్ అని నువ్వు చెప్పలేదనుకో అది కూడా మనవగోచరంగా తయారవుతుంది కాబట్టి దట్ ట్రాన్సెండెంటల్ అనే మాట చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఒక ఒక అతని కలిశాను నేను అతను అంటే ట్రాన్సెండెంటల్ మనకు వద్దండి అంట ఎక్కడ గుర్తుంది పరాహ వద్దంటే ఎక్కడ గురుకుతుంది అలాగే గురువు శ్లోకాలు చదువుతారు గురు బ్రహ్మ గురుడు విష్ణు అది పురాణం నుంచి వచ్చిందని దాని ముఖం దృశ్యాన్ని తెలుస్తున్నాం ఇక బ్రహ్మ విష్ణు మహేశ్వరులని బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎక్కడైనా మీకు ఉపనిషత్తులు కనపడ్డారా ఏ ఉపనిషత్తులు అనైనా కనపడ్డారా లేదు కదా మరి ఊరికే ఆ ఉపనిషత్తులు చదువుతున్నామని గొప్పలు పోవడం ఎందుకు మేము పురాణాలు చదువుకుంటున్నామని చెప్పచ్చు కదా గురుర్బ్రహ్మ గురుడు విష్ణు గురుర్దేవో మహేశ్వర అని తప్పంగా చెప్పచ్చు గురుదేవ పరం బ్రహ్మ అని చెప్పారు పరబ్రహ్మ అన్నదెందుకు సమాసం చేయకుండా పరం బ్రహ్మ అంటే బాగుంటుంది మీరు పరబ్రహ్మ అన్నా కూడా తప్పైతే కాదు కానీ మీరు అత్యుత్సాహంలో సమాసం చేసేసి దీర్ఘం పెట్టారంటే అది పాడి పరబ్రహ్మ అంటారు ఈ శ్లోకాలు జరిగి వాళ్ళందరూ గురురేవ పరబ్రహ్మ అని అడుగుతారు తప్పది అదో కూడా పరం బ్రహ్మ హరస్వముది మీకు గుర్తు పెట్టుకుంటారు మీరు కూడా అలాగే మొదలు పెడితే బాగుండదని నేను చెప్పాను అదే సంగతి సో ట్రాన్సెండెంటల్ అన్నింటినీ తనలో విలీనం చేసేసుకుంటుంది అంటే మంచిది తనలో విలీనం చేసుకుంటుంటే మళ్ళీ బయటికి తీసుకొస్తుంది అలా కాదు ఇవన్నీ కల్పిటములు ఆత్మ ఒక్కటే తర్వాత ఆత్మ అల్పజ్ఞ అని అనకూడదు ఆత్మ సర్వజ్ఞ సర్వమును తెలుసుకునేది ఇప్పుడు మీరు మీ స్వరూపం ఎరుక సర్వమును తెలుసుకుంటుందా లేదా కళ్ళతోటి రూపములను చెవులతో శబ్దములను అన్నింటినీ తెలుసుకుంటుంది కదా మనస్సుతో విషయములను అన్నింటినీ తెలుసుకుంటుంది కదా విదితములను అవిదితములను కూడా తెలుసుకుంటుంది కదా విదితమును విదితముగా అవిద్యుతమును అవిదితముగా తెలుసుకుంటుంది కదా సర్వమును తెలుసుకుంటూనే ఉన్నది సో కాబట్టి సర్వము అంటే దానికి సర్వము అనేది రిలేటివ్ ఇప్పుడు నాకు నేను తక్కువ తెలుసున్నవాడిని ఈశ్వరుడు సర్వము తెలుసున్నవాడు అని ఎవడు చెప్తున్నాడో ఈశ్వరుడు చెప్తున్నాడా వీడి చెప్తున్నాడా వీడి చెప్తున్నాడు వీడే తన వీడే రెండు కేటగిరీలను సృష్టించి అల్పమో సర్వమో అనే రెండు కేటగిరీలను చేసి దాంట్లో ఒకటి తనకు ఒకటి ఈశ్వరుడికు పెట్టేటంటే ఆ రెండు కేటగిరీలను చేసిన వాడు ఎవడు వీడే అంటే అవి రెండు వీడికే తెలుస్తున్నాము అని అర్థం కాబట్టి నిజం ఈశ్వరుడు అల్ప సర్వజ్ఞుడు నేను అల్పజ్ఞుడను నిజము కానీ ఆ విషయము తెలిసినది ఎవరు నేను కాబట్టి నిజానికి నేనే సర్వజ్ఞుడను ఆత్మ సర్వజ్ఞ అని అలాగే నేను ఏదో రకంగా చెప్పాను ఇంకో రకంగా చెప్పాలంటే ఈ ఆత్మ అనేది అందరి హృదయములలో ఒకే సాక్షి రూపంగా ఉన్నది కనుక అందరి మనస్సులను తెలుసుకుంటూనే ఒకే ఆత్మ చైతన్యం తెలుసుకుంటూ ఉంటుంది కనుక ఆత్మ సర్వజ్ఞ అని చెప్తారు ఓకే ఎలక్ట్రిసిటీకి అందరి ఇళ్లలో ఉండే సామాన్లు తెలియను అని చెప్పినట్టుగా తెలివినంటే తెలివినా అంటే రాజ అంటే అర్థం ఏంటి అందరిళ్లలో ఉండే సామాన్లను ప్రకాశింపజేసే ఎలక్ట్రిసిటీ వేరువేరే ఒక్కట ఒక్కటి ఆ విధంగా కాబట్టి సర్వజ్ఞ సర్వశక్తి కూడా అంతే ఇప్పుడు సర్వశక్తి అంటే మళ్ళీ ఇదే ఇదే సమస్య నా శక్తి అల్పము దేవుని శక్తి అధితము అది మీకు తెలిసిందా తెలిసిందే మరి ఆ జ్ఞానశక్తి ఎవరికుందో మీకుందా ఇంకొకకుందా మీకే ఉన్నది కాబట్టి సర్వశక్తి అంటే మాట్లాడడం వినడం ఇవన్నీ కర్మేంద్రియముల ద్వారా ఎన్నెన్నో కర్మలను నిర్వర్తించుట అది శక్తి యొక్క ప్రయోజనము ఆ శక్తి సర్వము మీదే ఉన్నది సర్వశక్తి అంటే కాదండి తుఫాన్లు నదులు మొదలైన గ్రహములు సూర్యుడు చెట్టు తిరుగుతా అలాంటి శక్తి అది మాలో లేదు కదా అని అంటారేమో అది కూడా మీలో ఉంది మీలో ఉంది ఎందుకంటే ఇప్పుడు రైలు రైలు ఇంజిన్ నడిపే ఎలక్ట్రిసిటీ మన మన మన ఇంట్లో లేదు కదా అంటే ఎందుకు లేదు ఉందిగా రైలు ఇంజన్ల నుండి నడిపే ఎలక్ట్రిసిటీ మీ ఇంట్లో ఉంది లేదు ఉంది మన రైలు ఇంజన్లో ఐదు వేల ఓల్టర్లు ఉంటుందండి ఆ ఎలక్ట్రిసిటీ బల్బులో పెడితే బల్బు ఏమవుతుంది పగిలిపోయి కాల్చిపోతుంది కాబట్టి అదే ఎలక్ట్రిసిటీని కొంచెం డౌన్ చేసి దాని పవర్ కొంచెం డౌన్ చేసి పెట్టుకున్నారు దీంట్లో అదే ఎలక్ట్రిసిటీ కొత్తదేం కాదు అలాగే తుఫాన్లు శక్తియే మనము శ్వాస నిశ్వాస రూపంగా ఉందిగా లేకపోయింది లేదని ఎందుకు అనుకుంటున్నాడు ఇప్పుడు మీరు దారి పీలుస్తున్నారు కదా మీరు పీల్చే గాలి తక్కువ సృష్టి కింద ఉన్న గాలి చాలా ఎక్కువ కానీ ఈ పీల్చే గాలి ఎక్కడి నుంచి వచ్చినా అక్కడి నుంచే వచ్చిన మీరు పీల్చే గాలి సృష్టి గాలి కంటే విడిపోయిందా కలిసే ఉందా కలిసే ఉంది కాబట్టి సర్వశక్తి అంటే అల్పత్వానికి అలవాటు పడు ఉంటారు అలవాటు పడు ఉంటారు అందు అలా అనిపిస్తుంది ఇప్పుడు మీ జబ్బులో డబ్బులు ఉన్నాయి ఇది తక్కువ ఎక్కువ అంటే తక్కువండి అంటాడు తక్కువ ఎందుకండి ఇప్పుడు నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకుంటున్నావు దానికి ఎంత ఖర్చు అవుతుందో వంద రూపాయలు అవుతుంది నీ జబ్బులో వంద ఉన్నాయా అంతకంటే ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయి అంతకంటే అంటే తక్కువ ఎందుకండి తక్కువ కాలేదు కదా ఎక్కువే కాబట్టి సర్వశక్తి ఓకే అంటే ఈ సర్వానే మాట హైలీ రిలేటివ్ అండ్ కాంటెక్స్ట్ ఇవ్వాలి మీరు సర్వము నా ఎందు ఉన్నది అని మీరు అనుకో అను అన్నా కరెక్టే ఇంకో స్టాండ్ పాయింట్లో నేను అల్పుడను అన్నా కూడా కరెక్ట్గా హర్షిస్తుంది నేను అల్పుడను అని అనుకోవడానికి అలవటబడి ఉంటారు కొంతమంది నేను చూస్తూ ఉంటాను ఏడుపు ముఖాలు ఉంటాయి ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటారు నాకు తక్కువ ఇది తక్కువ ఏడుస్తూ ఉంటారు ఎప్పుడూ వెళ్తే నా దగ్గరికి ఒక పక్కన వస్తూ ఉంటాడు ఒక పెద్ద ఏదో వచ్చి ఏదో అపేక్షించి వస్తాడు పక్కన వెళ్తూ ఉంటాడు వస్తూనే నాకు దుఃఖం అయిపోయింది నేను ఒకటే అది నువ్వు నా ప్రాణం అందరికీ ఉంటాయి నువ్వు నాకు గురించి చెప్పకు ఇంక పైన ఉల్లాసంగా నవ్వుకుంటూ వచ్చేయి నవ్వుకుంటూ వెళ్ళాను నీకు నీ సమస్య ఏమిటి నీకు నా దగ్గర ఏదో అపేక్షించగలరు నేను నీకు ఇచ్చేస్తాను నువ్వేమీ చెప్పకుండా అంటే అలవాటు పడిపోయి ఉన్నాడు ప్రతి కూడా అలవాటు పడిపోయి ఉంటాడు కొంతమంది భార్యతోటి డబ్బు ఈ నెల చాలా ఖర్చులు ఎక్కువ ఎందుకని అలా అనకపోతే ఆవిడ నెట్టి మీద ఇంకా బరువులు పెట్టేసి నగలు పుట్టుకుదా ఇచ్చి చీరలు పట్టుకు దా అని బరువు చేయడం కోసం ముందే నాకు ఎక్కువ నేను ముందుకాలకు బంధం వేస్తూ ఉంటాడు భారీకు వేసి బంధమైన తనకి తానే వేసేసుకోవటం నా దగ్గర డబ్బు తక్కువ ఉంది అని నేను వేసుకోవటం తక్కువేముంది ఎక్కువే ఉంది అలాగే నాకు శక్తి తక్కువ తక్కువేమి ఎక్కువే ఉంది సర్వశక్తి ఉన్నది నేను సర్వజ్ఞు సర్వశక్తిని ఐ ఆమ్ దాట్ ఐ అమ్ నాలెడ్జ్ ఆఫ్ సొల్యూట్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సొల్యూట్ పవర్ ఐఎమ్ ఆమ్నీ స్పీఎంట్ ఐఎమ్ ఆమ్నీ పొటెంట్ అని రా రామతీర్థలాంటి ఉండేవారు ఈ సముద్రపు అలన్నింటినీ నేనే సృష్టిస్తున్నాను ఈ తుఫానులను సుడిగాలులను నేనే సృష్టి అనేది వెళ్ళాలి అలా ఉండాలి ఒక సర్వశక్తి తర్వాత అశనాయాది సర్వ సంసార ధర్మవర్జిత ఆత్మ పరహాని చక్రంగా నిబట్టి కనుక తన నుండి సృష్టించి దేహేంద్రియాదులను తనలో కలుపుకుంటూ ఉంటున్నాయి కాబట్టి అశనాయా పిపాసాముదులైనటువంటి ధర్మములు ఈ ధర్మములు సంసార ధర్మములు సంసారము అంటే సంసారతి సమ్యక్ సరటి ఇటు సంసార ఎప్పుడూ మారిపోతూ ఉంటుంది దేహం మారిపోతూ ఉంటుంది పుట్టుక చావు పుట్టుక చావులోకి చావు పుట్టుకలోకి బాల్యము యువనంలోకి యువనం వృద్ధాప్యంలోకి అలాగే మారిపోతూ ఉంటుంది మనస్సు మారిపోతూ ఉంటుంది అలా మారిపోతూ ఉండే దాన్ని సంసారము అంటారు ఆ మారిపోతూ ఉండి దానికి లో కొన్ని ధర్మాలు ఉంటాయి ఏ ధర్మాలు ఉంటాయి పుట్టుక చావు దేహానికి ఉంటాయి ఆకలి దప్పిక ప్రాణానికి ఉంటాయి సుఖము దుఃఖము మనస్సుకుంటాయి జ్ఞానము అజ్ఞానము బుద్ధికి సుఖము ఆనందము అనానందము లేకపోతే ఇంకోటి మరొకటి కర్తృత్వ భోక్తృత్వం ఇత్యాదులు అహంకారానికి ఉంటాయి వీటి ఇవన్నీ సంసార ధర్మంలో ఇవన్నీ కూడా ఆ ట్రాన్సెండెంటల్ రియాలిటీ ఆత్మ ఉండవు నిత్య అంటే కాలములకు అతీతమైనది ఆత్మ నిత్యము కాలములతో అతీతమైనది ఎటర్నల్ ఓకే నిత అన్నీ ట్రాన్సియంట్ ఆత్మ ఇస్ ఎటర్నల్ ఎటర్నల్ అన్నది కాలప్రవాహంలో కొనసాగింపు కాదు దాన్ని దాన్ని పెరణియల్ అంట కాలప్రవాహంలో కొనసాగింపుకి ఎటర్నల్ అని పేరు కాదు ఎటర్నల్ అంటే కాలము యొక్క పరిధికి లోబడని ఆ సత్య వస్తువు ఇప్పుడు ఇక్కడ ప్రజెంట్ మూమెంట్లో ఉంటుంది ద ప్రజెంట్ మూమెంట్ కంటెన్స్ ఎంటైర్ టైమ్ ఇనిట్స్ అని సారీ మొత్తం కొన్ని కోట్ల సంవత్సరాలను లెక్క సార్ ఈ కొన్ని కోట్ల సంవత్సరాలు ఏమేమి ప్రస్తుత క్షణము ముందు అది అటర్నల్ అంటే అంటే టైం అనే పరిధికి దాటి వెళ్ళిపోవడం అని అటర్నల్ శుద్ధ శుద్ధ అంటే రాగద్వేషములు కాలుష్యము అవి ఆత్మస్వరూపముందు లేవు అంటే ట్రాన్సెండెంటల్ కదా ఇది పరహ కదా సో ఏది అపరము అంటే మనస్సు దాని ఎందు రాగద్వేషాలు ఉంటాయి తర్వాత బుద్ధి ఎందు పుణ్యపాపములు ఉంటాయి అపరము బుద్ధి ఎందు పుణ్యా పాపాలు ఉంటాయి సరే ట్రాన్సెండెంటల్ సెల్ఫ్ నన్ను ఈ ద్వంద్వములేని ఉండవు కాబట్టి శుద్ధ బుద్ధ అంటే జ్ఞానము అజ్ఞానము అనేవి ఆత్మస్వరూపమునందు ఉండవు అది ఎరుక ఏ స్వరూపముగా కలది ఓకే సో బుద్ధ అన్నది తప్రత్యయం తప్రత్యయం కర్తరి కహ తర్వాత తప్రతయం భూతక కర్తరి ఉండదు సాధారణంగా సాధారణంగా అప్రచయం కర్మనే ఉంటుంది తయోరేవ కృత్య ఖర్థా అని సూత్రం తయో అంటే భావకర్మణోరేవ కృత్యకలర్థా బుద్ధాన్నది భావార్థంలో తప్రత్యయం కర్మార్థంలో కాదు భావకర్మణోరేవ ఓకే కర్తది మాత్రమే ఉండదు తపరిచయం భావార్థంలో ఉండొచ్చు కర్మార్థంలో ఉండొచ్చు బుద్ధాన్నడు భావార్థంలో తప్రత్యయం బుధుత బుద్ధుత జషస్తథోర్ధోధ బుధ ఓకే ఖరిచ బుధ్ ధ ఖరిచయా లేకపోతే జలానికి సిద్ధ వన్ ఆఫ్ ద సూత్ర అంటే బుద్ధ అంటుంది సో అంటే ఎరుకయే భావార్థం చెప్పాం కదా ఎరుకయే స్వ స్వరూపము అంటే బుద్ధి ఎందుకంటే బుద్ధి జ్ఞానము అజ్ఞానము ఓకే తెలుగుతా తెలియకపోక అదే ద్వంద్వములు ఏవైతే అనే ద్వంద్వము ఏదైతే గలదో దానికి అతీతమైనటువంటి ఎరుక ఎరుక ఏ స్వరూపము బుద్ధ ముక్త నిత్యముక్తము నిత్యాన్ని ప్రధానం అలా తిప్పాను నేను నిత్యాన్ని విడదీసి చెప్పాను నిత్య ముక్త అలా చెప్పాను ఇప్పుడు ఏమంటున్నాను నిత్యముక్తం అని విశేషణం చేసి అంటే టైమ్లెస్లీ లిబరేటెడ్ ఇప్పుడు అయితే మరి బంధం ఎవరికి మోక్షం ఎవరికి The ignorant mind suffers bondage, and the intelligent mind enjoys liberation. Atma is also a transcendental bondage. So, it is also a transcendental bondage. Atma is also a transcendental bondage. If one is a transcendental bondage, one is a transcendental bondage. జ్ఞాన బుద్ధికే ఉంటాయి ఇటు ది మైండ్ విచ్ బిలీవ్స్ దట్ ఇటీస్ బాగుండే అండ్ ఇటు ది మైండ్ విచ్ ఫీల్స్ దిబరేటి ఆత్మస్వరూపంలో జండు ఉండవు ఇప్పుడు జైల్లో ఉన్నాడు జైలు నుంచి విడుదల చేశాడు బయటకు వచ్చాడు ఆత్మకి ఏమైనా మార్పు వచ్చిందా రాలేదు బుద్ధికి మార్పు వచ్చింది బుద్ధికి మార్పు ఏమిటి జైల్లో ఉన్నప్పుడు నేను బుద్ధుడను బుద్ధుడను అని దుఃఖిస్తూ ఉండే బుద్ధి బయటకు వచ్చిన తర్వాత నేను ముక్తుడను ముక్తుడను అని సుఖిస్తుంది అది బుద్ధి మీద వచ్చిన మార్పు తప్ప వాడు ఆత్మలో మార్పు అయినా అలాగే సంసార బంధం కూడా అటువంటిది కాబట్టి బుద్ధ ముక్త అంటే బంధ మోక్షములనే ద్వంద్వములతో అతీతమైనది స్వభావ అంటే స్వరూప ఇది నిత్య శుద్ధ నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపము ఎస్ ఎ ఓకే నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూప ఎస్ ఎస బహుపద బహువతిహి సో ఆత్మ స్వభావ అంటే స్వరూప అనర్థం అటువంటి ఆత్మ దాన్ని ఆ పరత్వాన్ని ఇంకొంచెం వెల్లడిస్తున్నాం అంటే మనిషికి మనిషి తనని తాను ఎలా చూసుకోవడానికి అలవాటు పడతాడు పుట్టేనో చచ్చిపోతాను అని చూసుకోవడానికి అలవాటు పడతాడు కాదు అజ అడ్వాన్ అయిపోయాను రిటైర్ అయిపోయాను అని అనుకోవడానికి అలవాటు పడతాడు అయితే రిటైర్ అయిపోవాలి అని అనుకోవడానికి ఇప్పుడు వీళ్ళు ఈ ఫైనాన్స్ ఫైనాన్స్ స్కీమ్స్ ఇవ్వబట్టుకు వస్తూ వాళ్ళు నేను రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత నీకు ఉపయోగపడుతుంది అంటాడు వీడింకా ఇప్పుడే ఉద్యోగం వచ్చే వీడు నువ్వు రిటైర్ అయిన ఒక కపుల్కి వాళ్ళకి లేక లేక ఒక సంతానంపు అబ్బాయి పుట్టాడు వాళ్ళకి లేఖలేక పుట్టాడు అమ్మాయి గర్భవతి అవ్వలేమో అనుకున్నారు అయిల్ మొత్తానికి ఏవో సైన్స్ డెవలప్మెంట్స్ వచ్చాయిగా సో వాళ్ళకి శిశువు కుట్టాడు పుట్టిన ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్ దగ్గరికి వాళ్ళకి వెళ్ళి మీ శిశువుకి నలభై వాళ్ళకి బాబు మంత్స్ ఓల్డ్ బాబుతో ప్లే చేసుకుంటున్నారు మీరు మీ బాబుకి ఇన్సూరెన్స్ తీసుకోండి అనే పాలసీ ఎర్లియస్ట్ ఎర్లియర్ డబ్బెటర్ యాభై లక్షలకో కోటికో మీరు తీసేసుకోండి ఇప్పుడు తీసుకుంటే కోటి కోటియా అవును మరి ప్రీమియం ఎంత రెండు వందలే ప్రీమియం తక్కువ ఎందుకంటే చిన్న వయసులో తీసేసుకుంటే రెండు వందలు కాకపోవచ్చు రెండు వేల నాకు లెక్క తగినప్పుడు సో తక్కువ ప్రీమియంతో ఎక్కువ లాభం అని చెప్పుకొస్తున్నాడు ఏదో వినడానికి బాగానే ఉందన్నట్టుగా వింటున్నారు వీళ్ళు నెక్స్ట్ ఏమన్నాడు మీ బాబు ముప్పై వేలు వచ్చేప్పటికి ఈ డబ్బంతా అతను చేతికి వచ్చేస్తుంది అది వినడానికి బాగానే ఉంది ఒకవేళ మీ బాబు కనుక ఈ లోపల పోతే ఆ డబ్బాంతా తీసుకొస్తుంది అని పెట్టాడు వాళ్ళు ఏం చేయాలి మాట వాళ్ళు తీసుకోలేదు వాళ్ళది అలాగే ఆలోచించి మేము తెలుపుడు చేస్తామని తర్వాత ఫోన్ చేస్తే నేను తీసుకోవట్లేదని చెప్పాను అతను నాతో అన్నాడు అసలు ఆ లాంగ్వేజ్ చాలా అఫెన్సివ్గా ఉందండి మనస్సు కష్టం కలిగించేదిగా ఉంది అని అన్నాడు నేను నన్ను ఇన్సూరెన్స్ పాలసీలు మరి అలాగే ఉంటాయా నువ్వు చచ్చిపోతావు నువ్వు ప్రమోషన్ నువ్వు రిటైర్ అయిపోతావు నువ్వు చచ్చిపోతావు అని వాడు పాలసీ తీసుకుంటాడు నువ్వు దాన్ని నువ్వు ఆలోచించే విధానం ప్రకారం వాడు చెప్తున్నాడు వీళ్ళు అలా తయారయ్యారండి వేదాంతం నా కంప్లైంట్ అలా లోకంలో వాళ్ళు ఇలా అనుకుంటున్నారని కంప్లైంట్ ఉండదు ఎందుకంటే వాళ్ళు అలాగే ట్రైన్ అయి ఉంటారు సరింగ్ హౌ దే థింక్ ఈ వేదాంతులు అలా అనుకోవడం తప్పు కదీది ఇప్పుడు స్వామీజీ మన కర్మల ఐప్రయం పాఠం చెప్పండి ఉంటే సరే నేను చచ్చిపోతాను చచ్చిపోయి మీకు పాఠం చచ్చిపోతాను అంటే నేను దానికి ఆక్రయం చెప్పడం ఎందుకు అలాగంటే చదువుకోవడం వచ్చింది కాబట్టి అలాగే ఆలోచించుకోకూడదు ఆ దృష్టి తప్పు అజ హజర హజర నాకు ముసంతానము లేదు నన్ను ఎవర పీచారు షష్ఠపూర్తి నేను రావట్లేదు కదా ఎందుకు రావట్లేదు పేరు చెప్పేది చేస్తారా దేహానికి ఇవాళ అలంకారాలు నా అభిషేకాలు వీచేస్తారు దానికి నేను ఎందుకు వాళ్ళ మనం చదివిన అది కాదుగా అదే గృహస్థులు చేసుకుంటే వాళ్ళు చేసుకోవాలి కానీ సన్యాసులకి షష్ఠ పూర్తి అయితే మీరు చేసుకోండి నేను రావట్లేదు అని అని చెప్పాలనుకున్నా అని చెప్పలేదు కానీ ఏం చెప్పానంటే నేను ట్రావెల్ చేయలేకపోతున్నానని వచ్చినా విజ్ సూ అల్సో అని చెప్పను రావట్లేదు ఇక్కడ సో వీళ్ళు ఇలా ఉంటారు నేను ఒకసారి ఆలోచించాను అజహామృహ భయామృత అంటూ ఉంటారు శంకర్ అన్ని అకార ప్రశ్లేషలు అవగ్రహాలు పెట్టి అవసరం ఎన్నిసార్లు అన్నీ ఎవరైనా రీసెర్చ్ చేయొచ్చు ఎందుకంటే ప్రకరణ గ్రంథాలు ప్రస్థాన త్రిభాష్యాలు లక్షణామూర్తి మొదలైన స్తోత్రాలు తీసుకుని ఎన్నిసార్లు శంకరులు ఆత్మస్వరూపం అజహామర అభయామృత అని ఉంటారు అని కనుక మీరు లెక్కేసుకుంటే పరశతం కొంద మించిపోయాను ఉంటారా కాబట్టి అజరహ నేను రిటైర్ అయిపోయాను నో నో దెర్ ఈజ్ నో ఓల్డ్ ఏజ్ ఫర్ యూ అమృత అమరహ అమృత ఇవి అమరహ అమృత దీన్ని ఏం చేయాలి అంటే చావు లేనివాడు మోక్షము స్వరూపము కాగలవాడు అని చెప్పాలి ఓకే వీళ్ళు ఎలా చెప్తారు అంటే అది ఇంకో రకంగా చెప్పచ్చు ఈ జన్మలో చావు లేనివాడు మళ్ళీ పుట్టి లేదు ఇంకోసారి చావు లేనివాడు అలాగా అజరహ అమరహ అమృత వీళ్ళు ఏకాదారులు ఉన్నారే ఇది ఇటువంటి వాటిని దాటవేస్తారు అజహామృహ అమృత అని చూసేట ఓకే ఈయన ఏమైనా చేశాడా ఈయన చెప్పాడా లేదు జన్మ జరా మృత్యుసేరహిత అమృత అని రాశాడు ఆయన దాటలేసేసాడు ఆయన అంతగా ఇంకేం చేస్తున్నాయి ఇంకా ఆయన ఇంకంతకంటే అవి రాయలేదు అలా తీసుకోండి ఈ జన్ ప్రస్తుతానికి అలా తీసుకోండి అమర అంటే సాగు లేనివాడు అమృత తిరిగి పుట్టుకా చావు అనేటువంటి సైకిల్ లేనివాడు అభయ భయం ఆత్మస్వరూపము భయము లేనిది ఇవి అభయ అనే మాటని ఉపనిషత్తులు చాలా అధికంగా చెప్తూ ఉంటాయి స్వామి వివేకానంద కూడా చాలా గట్టిగా హైలైట్ చేసేవాడు అలాంటి వాళ్ళే ఇంకొక ఆయన రామపేఠ ఆయన కూడా లయన్ అమౌండ్ వేదాంతిని సన్నట్టుగా ఉండేవాడు ఆయన ఆయన కూడా భయం అనేది ఏదివాడు నేను ఇంకోటి కూడా చూశాను పూజ స్వామికి కూడా భయం అనేది లేకుండా ఉండేవాడు భయం ఉండేవాడు ఈరోజులో చాలా లయన్ ఇన్ ది ఫారెస్ట్ అలా ఉండేవారు ఆయన ఆయన చూసినప్పుడు నేను అనుకున్నాను అండి నేను తిరిగి వెళ్ళాగా ఇలాగ బితుకు బితుకుమంటూ ఉన్నానా ఏమి ఆయన చూస్తూ లయంలాగా ఇలా ఉన్నారు అని అనుకుంటూ ఉండేవండి అంటే ఈ సంసారం బుర్ర ఎక్కిందంటే మనిషి భయంలో కూడిపోతాడు ఇప్పుడు చుట్టూ చూడండి సమాజం ఏదో సూర్యుడి గ్రహణం వచ్చేసిందని అందరూ భయంలో గడిపారు ఏమొచ్చిందండి ఇప్పుడు నాకు అర్థంగా ఉంది ఇది ఇప్పుడు మధ్యలో సూర్యుడిని పెట్టి చుట్టూ గోళాలన్నీ తిరుగుతున్నాయి అవి గిరగిర గిరగిరా తిరుగుతున్నాయి వేర్వేరు కక్షలలో వేర్వేరు స్పీడ్స్ తోటి తిరుగుతూ ఉంటాయి తిరుగుతూ ఉంటే ఒకసారి అన్ఎక్స్పెక్టెడ్గా ఓ లైన్లోకి వస్తాయి ఇప్పుడు మీరు కింద అందరూ ఈ చుట్టూ వీళ్ళగా చేరి చుట్టూ తిరుగుతో మండలంగా చేరి చిరుగుతో డ్యాన్స్ చేస్తారు చూడండి ఎప్పుడైనా కృష్ణా కాన్షియస్నెస్ వాళ్ళు డ్యాన్స్ చేస్తుంటే వాళ్ళు చిన్న మండలము పెద్ద మండలము మండలాలు మండలాలుగా ఒక ఇటు తిరుగుతుంటే ఇంకొకరి అలా చూసి చూశారు కదా అలా తిరుగుతుంటే అన్ఎక్స్పెక్టెడ్గా మూడు మండలాల్లో ముగ్గురు మనుషులు ఒకే లైన్లోకి వస్తారు జనరల్గా ఒక లైన్లోకి రాదు ఇది ఇటు ఉంటే అది అటు అలాగా ఒంకరకరగానే ఉంటాయి తప్ప ఎప్పుడు మీరు యాడ్ చేసినా ట్రయాంగిల్ అవుతుందే తప్ప సింగిల్ లైన్ అవ్వదు ఇట్ కాల్ రెండు పాయింట్లు ఎప్పుడూ సింగిల్ లైన్లోనే ఉంటాయి మూడు పాయింట్లు మటుకు ఎప్పుడైనా సింగిల్ లైన్లో ఉంటాయి అలాగే సూర్యుడు భూమి చంద్రుడు ఈ మూడు తీసుకోండి మనకి మూడే భూమి మనం చంద్రుడు కనబడతాడు సూర్యుడు మిగతా మనకి ఏం సంబంధం ఉండేది ఉంటే ఉన్నాయను కూడా మనం చూసింది లేదు పెట్టింది లేదు చూశాడు పాప ఆయన ఒక టెలిస్కోప్ పెట్టి తర్వాత ఈ మధ్య మనవాళ్ళు కూడా చూస్తున్నారు కాబట్టి మూడు ఒకే లైన్లోకి వస్తాయి దాని పేరు గ్రహణము మూడు ఒకే లైన్లోకి వచ్చి దాన్ని నీడా ఛాయ అనాలి తప్ప గ్రహణము ఉన్నది ఎందుకు గ్రహణము అంటే పట్టుకొనుక ఈ గ్రహణ శబ్దాన్ని ఒక రోగము అనే అర్థంలో పడతారు ఆయుర్వేదంలో ఎలా పడతారా గ్రహణము అంటే ఏదో స్టమక్లో ఏదో రోగం వచ్చిందనే అర్థంలో గ్రహణ శబ్దాన్ని వాడతారు గ్రహణము గ్రహణం వచ్చిందంటే ఏదో రోగం వచ్చింది అని అలాగే జీవితంలో కూడా గ్రహణ శబ్దాన్ని ఏదో పట్టేసుకుంది అనే అర్థంలో దయ్యం పట్టిందనో ఏదో అర్థంలో చెడ్డార్థంలో వాడతారు తప్పు అర్థంలో చెడ్డార్థంలో వాడే గ్రహణ శబ్దాన్ని అక్కడ వాడాలి శబ్ద ప్రయోగం అండి చాలా డేంజర్ శబ్ద ప్రయోగం ఇది వెరీ డేంజర్ ఇట్ ఈస్ ఆ శబ్ద ప్రయోగం మీరు చేయకపోతే దర్ ఇస్ నో డేంజర్ శబ్ద ప్రయోగం చేయకూడదు శబ్దాన్ని కట్టి పెట్టే శబ్దమే మనుషును బాధిస్తుంది మనిషిని దుఃఖం పదేసేది శబ్దమే శబ్దం నామము పక్కన రూపం శబ్ద ప్రయోగం చేయకూడదు మెడిసిన్లో కూడా కొన్నింటికి ఆ శబ్దాన్ని ప్రయోగించడం చెప్పారు ఇప్పుడు సెవెంటీ ఫైవ్ దాటితే ప్రాస్టేట్ బినైన్ కాకుండా మ్యాలిగ్నెంట్ సెల్ వచ్చే అవకాశం ఉంది ఎక్కువ అంతవరకు బినైన్గా ఉన్న ప్రాస్టేట్ సెల్స్ సమ్ పార్ట్లో ది ఆర్ లైక్లీ టు బికమ్ మ్యాలిగ్నెంట్ సెవెంటీ దాటితే వెరీ కామన్ ఇట్ ఈస్ ఏమంటే కామన్ అయినప్పుడు ఇంత మ్యాలెజ్మెంట్ ఏమిటి అన్నీ బినాయన్గా ఎక్కువ ఉండి ఎక్కడైనా మ్యాలెజ్మెంట్ అయితే దాన్ని రోగం అనాలి తప్ప కామన్ అయితే దానికి రోగం అనకూడదు అందు అమెరికాలో సడన్గా ఇక్కడ ఇండియాలో రోజు డైబెటీస్ రోగం అనుకోవడం ఎందుకంటే అందరికీ అది దాని రోగం అనుకోండి ప్రతి వాడికి ఉంటుంది ఆ రోగం అనుకునేటోటో అనుకుంటా ఈ ప్రాస్టేట్కి సెవెంటీ ఫైవ్ దాటిన తర్వాత అసలు మీరు ఆ టెస్ట్ చేయొద్దన్నారు ఒక టెస్ట్ ఉంది పిఎస్ఏ అన్న టెస్ట్ ఉంది ఆ టెస్ట్ చేస్తే అది ప్రాస్టేట్ క్యాన్సర్ ఉందా లేదా తెలుస్తుంది ఆ టెస్ట్ చేయొద్దని చెప్పారు ఎఫ్సీఏలో చెప్పారు చేయొద్దని ఎందుకంటే చేస్తే దానికి లేబుల్ వేసే అవకాశం ఉన్నది అది ఇట్ ఈజ్ లైక్లీ టు బీ మ్యాలిగ్నెంట్ And therefore then what he will say. You have prostate cancer. That means that blockchain has become ważne. If you submit it. You can find it. And if you find it. If you find it. You have Azure Pat рас monopolies. So don't. If you start telling MATA you. You are trying to imagine, be careful. Instead, do niet. No function isn't. He asksSON why money is政治. Он assigns границы. He wants to go, God anders. How? అప్పుడు రెండేళ్ళే ఇప్పుడు రెండేళ్ళే దానికి ట్రీట్మెంట్లో ఏముండవు అటువంటిప్పుడు ఆ మాట అండం ఎందుకు కాబట్టి పదప్రయోగం చేయద్దు అసలు ఎవరు కూడా రాబోతోంది అసలు ఇబ్బందులంతా కూడా మీకు నామాన్ని నుంచే వచ్చింది పదప్రయోగం నుంచే వచ్చింది ఇబ్బంది కూడా ఇప్పుడు ఒక యంగ్ మ్యాన్ ఉన్నాడు కాసాయం కట్టుకుని ఉన్నాడు ఒక అమ్మాయిని ప్రేమించాడు వాడిని వాడు పెళ్ళి చేసుకోవాలని అనుకుంటున్నాడు నాన్న అడిగారు సలహా ఎలా వచ్చి ఎవండి ఆయన మరి పెళ్లి చేసుకోవడానికి అనుకుంటున్నాడండి అది ఎక్కడ ఎలా కుదుతుందని అంత విద్దురం ఉండే నేనన్నా నిడ్డూరే ఉన్నాయా మొగాడు యంగ్ మ్యాన్ ఆమె అమ్మాయి ఆయనకి నచ్చింది పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు ఎంతో విద్ధూరమైన ఉంది నాకేం కనపడలేదండి కాదండి ఆయన సన్యాసం సన్యాసం ఆయన చెప్పాడ నువ్వు సన్యాసమే పదప్రయోగం చేయకు సన్యాసం వెళ్ళ చెప్తాం అంటే కాసాయం సపోజ్ ఇటు వైఫ్ షర్ట్లు వేసుకున్నాడు రేపటి నుంచి ఆయన వైస్ షర్ట్లు సలహా చెప్తాం వైఫ్ వేసుకున్నాడు అనుకో ఇప్పుడు ఆయన సన్యాసి కాదు కదా వెళ్ళిపోతుంది సన్యాసి కాదా కాబట్టి ఇప్పుడు సమస్య ఎక్కడొచ్చింది ఒక యంగ్ మ్యాన్ యంగ్ ఉమెన్ ప్రేమించడంలో సమస్య లేదు సన్యాసి శబ్ద ప్రయోగంలో సమస్య వచ్చింది శబ్దం తీసుకు సమస్య లేదు కాబట్టి శబ్ద ప్రయోగం అంత డేంజరస్ అనేది గ్రహణము అనే శబ్ద ప్రయోగం ఎవరు కూడా అలాంటి మాట ఒకటి వస్తూ ఉంటే ఆ భయా గ్రహణం అనే మాట అనేప్పటికీ భయం వచ్చేసింది చూడండి నరకము అనేప్పటికేమొస్తుంది భయం వస్తుంది తర్వాత నా దగ్గరికి ఒక అమ్మగారు వచ్చారు ఇదిని తమ కాబట్టి సంసారంలో అన్ని కష్టాలే కలిగిస్తాడు కాబట్టి ఇది సంసారానికి చెడ్డది వేదాంతానికి మంచిది ఏది సంసారానికి చెడ్డయో అది వేదాంతమునకు మంచి కనుక నేను ఋషికేశిపోయి బ్రహ్మసూత్ర పాఠం విన్నాను అని చెప్పాను చూడండి ఆర్గ్యుమెంట్ ఎలా ఉంది బ్రహ్మ జిజ్ఞాస ఆ జిజ్ఞాస ఎలా పుట్టింది చూడండి తర్వాత ఇప్పుడు మళ్ళీ రాహువు గురువులోంచి శుక్రుల్లోకి వచ్చాడు ఇప్పుడు ఇంతంత కష్టం పెట్టాడు అని చెప్తారు నాకు దాంట్లో నాకు రెండు రెండు మనస్సుకి క్లేషం కలిగించిన అంశంలో రెండు వచ్చాయి ఈ మాటల్లో ఒకటి జిజ్ఞాసని ఆ రకంగా తీసుకురావడం బ్రహ్మ జిజ్ఞాసను రాహువు యొక్క పొజిషన్ కారణంగా తెచ్చుకురావడం అంటే సంసారంలో రాహు ఇబ్బంది పెడుతున్నాడు కాబట్టి జిజ్ఞాస వచ్చినది అది జిజ్ఞాస కాదు జిహాస అంటారు అండి అదొకటి అదొకటి మనస్సుకి ఇబ్బంది అనిపించిన మాట రెండవది నాకు రాహు అంటే ఇష్టం రాహు అంటే ఛాయ రాహుగ్రస్తది వాకరెందు సదృశో మాయా సమాచ్ఛాదిత అని శంకరుడు రాహు అని ప్రస్తావిస్తారు కాబట్టి రాహువు ఆ ఛాయారూపంగా ఉంటాడు ఎవరైనా ఇబ్బంది ఏం పెట్టాడు ఛాయ్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందండి మీద ఎద్రవాడు నిలబడ్డా నీడ మేమీ పడిందనుకోండి మీ మీద బియ్యం బస్తా బరువు వేసినట్టు అనిపిస్తుంది డెబ్బై కేజీలు బరువు వేసినట్టు ఛాయ పెడితే వాడు పెడితే కాబట్టి వాడొచ్చి కాలు జారి మేమీ పడ్డాడు అనుకోండి మీరు కింద పడతారు మీద వాడు పడతాడు అలా కాకుండా వాడు అక్కడే నిలపడం ఉన్నాడు వాడి ఛాయ దీకేం నష్టం వచ్చింది రాహు వల్ల నష్టం ఎందుకు వస్తుంది ఏమన్నా అర్థం ఉందా మనకి సో కస్య ఛాయ రాహు ఛాయ కస్య కాబట్టి భయమంతయూ కూడా శబ్ద ప్రయోగము శబ్దము నుంచి కలిగే భావజాలము దీన్నించే భయము ట్రాన్సెండెంటల్ రియాలిటీలో ఆత్మస్వరూపంలో భయం లేదు అభయ అద్వయ సో ద్వయమంతా కూడా సంసారంలోనే ఉంటుంది ద్వయము సో ఏ ద్వయమును శాస్త్రము నిర్ద్వంద్వంగా త్రోసిపుచ్చినదో నిరసించిన ద్వితీయా ద్వై భయం భవతి ఇత్యాది వాక్యాలలో ఏ అద్వయమును శాస్త్రము దుఃఖహేతువుగా వర్ణించినదో ఆ ద్వయమే సత్యము అని పట్టుకుంటుంటారు కొంతమంది ఇలా ద్వయం కాబట్టి ఇది ఇది ముద్ర అవుతుందా ఇది ఎలా ఉన్నది ఇది ముద్రయా ఇది కలికాలం అంటే దీన్నే కలికాలం అంట ఇది ముద్ర అవుతుందా ఇది ముద్ర అవుతుందా అహీ చూడ్డానికి ఎలా అనిపించింది నాకైతే ఇది చాలా బాగుంది పవిత్రంగా ఉన్నది అని ఇది చాలా తప్పుగా ఉందని నాకు అనిపించింది మీకు ఎలా అనిపించిందో నేను అద్వయ ఈ రోజు ఈ రెండు ఒకటైతే ఈ రోజు అద్వయ ఇలా అనుకో అద్వయ అదే సత్యము ఓకే అక్కడికి ఆత్మా వై ఇక్కడ ఉంటుంది సంధి కూడా తీస్తే వై అవుతుంది నిశ్చయము కా ఇదం ఇప్పుడు ఇంకేదం ఇదం ఎదుక్తం నామరూప కర్మ భేద భిన్నం జగత్ అది ఇదని సిద్ధానికి అర్థం ఏదు అంటే అర్థం ఎదు ఇంతకుముందు బ్రాహ్మణంలో చెప్పమనేది ఇంతకుముందు బృహతి సహస్రము ఏదో బ్రాహ్మణం ఉంది దాంతో జగత్తును వర్ణించారు కర్మకాండ ఉపాసనలో జగత్తు ఉంటుంది కదండి ఆ జగత్తు ఏదుతం జగత్ ఈ జగత్తు భిన్న భిన్నంగా ఉంటుందే అవును ఉంటుంది భేద భిన్నం అంటే ఒకే పదమును రెండుసార్లు ప్రయోగించారు భిడు భిడు భిదు నుంచి భేద వచ్చింది భిదు నుంచి భిన్న వచ్చింది ఓకే ఈ తప్రత అది కూడా భిన్న ఆపన్న ఖిన్న ఇవన్నీ క్లెన్న క్లేద క్లెన్న తడి తడిసిపోతా రెండు కొన్ని ధాతువులు ఉన్నాయి వీటికి తప్పు తపన చేయం వచ్చినప్పుడు నకారం వస్తుంది అలాగే ఓ సూత్రం ఉంటుంది అలాగే బిదు తా భిన్నా అవుతుంది బిదు తా కాస్త బిదు నా అవుతుంది స్తోష్ నాషుహు అకారం కాస్త మళ్ళీ నా అవుతుంది ఓకే సో భిదు బిద్ అంటే విరక్కొట్టేయటం మొక్కలు చేయటం బిద్ బిద్ ఒక భిడ్ భేద అయింది ఇంకో భిడ్ భిన్న అయింది భేద భిన్న అంటే హారిజాంతల్లి అండ్ వెక్తికల్లి కట్ పీసెస్ అని ఆ భేదమునే చాలా హైలైట్ చేసినటువంటి మాట ఈ జగత్తు అలా ఉంటుంది ముక్కలు ముక్కలు ముక్కలు ముక్కలుగా ఉంటున్నాయి ఈ ముక్కలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయండి ముక్కలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి ఓ ఫిలాసఫర్ అన్నాడు లాంగ్వేజ్ అనే కత్తిని తీసుకునే రియాలిటీ అనే అద్వయతత్వమును రెండవది లేని తత్వమును ఈ లాంగ్వేజ్ అనే కత్తితో కోసేస్తే మొక్కలు జగత్ అనే మొక్కలు పుట్టాయి అని చెప్పాడు చాలా బాధ చెప్ప్వేజ్ అనే కత్తి ఇవి దేవతాధికరణలో శంకర్లు కూడా నిరూపించినారు మట్టి ఉంటుంది అక్కడ మట్టికేసి చూస్తాడు కొమ్మరి వాడు మట్టికి లాంగ్వేజ్ లేదు వీడికి ఉంది లాంగ్వేజ్ వీడి బుద్ధిలో లాంగ్వేజ్ ఉంది వాడు చూసి రేపు పది రోజుల్లో సొంత కామన్ మార్కెట్ ఉన్నది దానికి యాభై కుండలు యాభై మూకుళ్ళు యాభై అని అలాగే వాళ్ళు లెక్కేసుకుంటారు ఆ మట్టికే చూస్తూ లెక్కేసుకుంటారు అది భాష ఆ లాంగ్వేజ్ అనే కత్తితో ఆ మట్టిని వాడు ఇన్ని మొక్కల కింద చేసి పెడతాడు నిజానికి ఆ లాంగ్వేజ్ అనే మాటని కనుక లాంగ్వేజ్ని కనుక మీరు ఉపసంహారం చేస్తే మట్టి తప్ప ఇంకా అక్కడ ఏమీ లేదు లాంగ్వేజ్ని దాని మీద తోప్న లాంగ్వేజ్ని దాని మీద రుద్దినప్పుడు మట్టి అంతర్ధానం అయిపోయి మట్టి కనపడకుండా పోయి భేదభిన్నమైన ప్రపంచం పుట్టింది అది కాబట్టి లాంగ్వేజ్తో ప్రారంభం డివిజన్ అంతా కూడా లాంగ్వేజ్తో ప్రారంభం ఇప్పుడు ఇద్దరు మనుషులు ఉంటారు నువ్వు బ్రాహ్మణుడవు కాదు నేను బ్రాహ్మణుడము అంటాడు వీళ్ళిద్దరికీ రోగం వస్తే బ్రాహ్మణ వార్డులో వాడిని అబ్రాహ్మణ వార్డులో వీడిని పెడతారా అలా ఏముండదు కదా ఆయుర్వేదంలో కూడా ఉండదు సో సపోజ్ వీడికి వారికి మందు ఇవ్వాల్సి వచ్చింది అనుకోండి కడుపులో వంటకి మందు ఇచ్చారనుకోండి ఆయుర్వేదం అంటే కడుపులో వంటకి ఏమో కొన్ని మందులు ఉంటాయి వీడికి వారికి ఇవ్వాల్సి వచ్చింది అనుకోండి నీ కులం ఏదైతే నేను అడిగిస్తారా ముందు ముందు తత్వాన్ని బట్టి శరీర తత్వాన్ని బట్టిస్తారా కులాన్ని బట్టిస్తారా శరీర తత్వాన్ని బట్టిస్తారా శరీర తత్వాన్ని ఏడవాలి కానీ కులం చేసి పనిని బట్టి కులం పెట్టుకున్నా దట్ ఈజ్ అవరాయిట్ చాతుర్వర్ణం దట్ ఈజ్ ఓకే గుణ కర్మ వివాహ విషయ ఉంటుంది వీడు ఆఫీసరు వీడు జూనియర్ అసిస్టెంట్ అనే మాటలు లేవు మరి అవి ఎప్పుడూ ఉంటాయి ఎనీవే కమింగ్ బ్యాక్ టు ది పాయింట్ లాంగ్వేజ్ అనే కత్తితో కత్తి ఏం చేస్తుంది ముక్కలు చేస్తుంది కదా లాంగ్వేజ్ అనే కత్తితో సత్యవస్తువును ముక్కలు ముక్కలు చేస్తే పుట్టినదే ఈ లాంగ్వేజ్ నామా నామా నుంచి ఇమీడియట్ కాన్సిక్వెన్స్ రూప నేను ఘటము అనగానే రూపం వస్తున్నాడు నామా రూప నుంచి ఇమీడియట్ కాన్సిక్వెన్స్ కమ్మ మూడు ఎందుకంటే అద్వితీయమునందు కర్మ ఉండదు ఎందుకంటే స్పేస్ ఉండాలి టైం ఉండాలి డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఉండాలి అప్పుడే కర్మ ఉండాలి అంతవరకు కర్మ ఉండదు స్పేస్ లేక టైం లేక డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ లేకపోతే కర్మ అనే మాట ఉండదు కాబట్టి ముందు నామాన్ని పెట్టి రూపాలను పెట్టి స్పేస్ వస్తుంది స్పేస్ లేనిదే నామరూపాలు ఉండవు నామా నుంచి స్పేస్ కూడా పుడుతుంది టైం పుడుతుంది స్ట్రెస్తో పాటు భేదములు పుడతాయి అప్పుడు అవి కదులతో ఉంటాయి ఆ స్ప్రెస్లో ఆ టైంలో ఈ భిన్న భిన్న పదార్థములన్నీ కదుగుతాయి ఆ కదలికతో కూడిన ఈ సముదాయమునకు జగత్తు అని కాదు ఆ జగత్ అది జగత్తు యొక్క నిర్వచనం ఉంది ఇద ఎదు నామరూప కర్మ భేద భిన్నం జగత్తుంది ఈ జగత్తు ఆత్మగానే ఉండెరు ఆత్మ ఏవా ఈ అనేక నామరూప భేద భిన్నమైన జగత్తు ఒకే ఒక్క ఆత్మగా ఉండెరు ఎప్పుడు జగత్ సృష్టి ప్రాక్ సృష్టి అగ్రే అగ్రే అగ్రే అని ఆ మాట అన్నారు అంటే అగ్రే అంటే మొట్టమొదటి అర్థం ఏంటండి ఈ సృష్టి అవ్వడానికి ముందు ఈ జగత్తు యొక్క సృష్టి అవ్వడానికి ముందు ఈ నామరూప భేదభిన్నమైన జగత్తు ఒకే ఒక ఆత్మగా ఉండేది ఆచీతను అని పాశ్చాశం కాబట్టి మీరు ప్యాక్ట్లో పడేసారు గతంలో ఉందన్నమాట ఇప్పుడు కాదని గతంలో ఉందంటే అర్థమంటే ఇప్పుడు కాదు ఇప్పుడు ఈయన యువనంలో ఉన్నప్పుడు మంచి బయ్యాకరుణుడు అని చెప్పారనుకోండి అంటే వయస్సులో ఉన్నప్పుడు వచ్చి వై ఆకరుణుడు ఇప్పుడు ఇప్పుడు ఏమీ కాదు అంతా మర్చిపోయాను నాకు మళ్ళీ నేను వ్యాఖ్యలో ఉంటే మర్చిపోయాను సూత్రాలు ఏమీ కూర్చున్నాయి అది నిన్న కారులో కూర్చుంటే నాకు డౌట్ వచ్చింది మిమ్మల్ని ఎవరైనా అడిగి తెలుసుకుందామా అని అనుకున్నాను కానీ మళ్ళీ మీరు మర్చిపోయింటారేమో నాకు మళ్ళీ వచ్చింది నాకు భూ ఆ తప్పరిషత్ భవతి అయింది కదా గుణం వచ్చి అవాదేశం వచ్చి భవతి అయింది భవత దగ్గర గుణం ఎలా వచ్చింది అని నాకు డౌట్ వచ్చింది ఎందుకంటే ఒకటి ఉంది కదా సో అపిత్ సార్వభాతికం నిర్వత్స నిర్వద్భావం వస్తుంది వస్తే కింగ్ గుణ నిషేధం అవ్వాలి కదా మరి భవతహ దగ్గర ఎందుకుకోవలేదు నాకు డౌట్ వచ్చింది అప్పుడు అడుపు నాకు అది ఏం లేదండి అంటే ఈ సార్వధాత మపెత్తు భూధాతు సందర్భంలో వర్తించదా లేకపోతే కిన్నిటిచే వర్తించదా ఏది అక్కడ ఏది అడ్డుకు అడ్డు అడ్డు పర్లేదు గుణం వచ్చేసింది నాకు గుర్తు రాలేదు అది మీకు ఎవరికైనా గుర్తు నేను మర్చిపోయాను అప్పుడు మిమ్మల్ని అడుగుదాం అనుకుని పని వీళ్ళు మర్చిపోయి ఉంటారులే అడగలేదు కాకరికి అది వీళ్ళు చూసే నాకు బేసిక్ డౌట్ వచ్చిందో నేను కార్లో వెళ్తుంటే వచ్చింది డౌట్ నాకు ఒకసారి పుస్తకం తీసి నేనే చూసుకుంటాను కాబట్టి నీకేమన్నా గుర్తుందా గుర్తులేదు భవత దగ్గర గుణం వచ్చేసింది కదా భో ఆ తస్ అవాదేశం భవత అంటే భూధాతువుకి గుణం కాదు భూధాతువుకి కాదు భూధాతువుకి గుణ గుణ విషేషం తగలదు గుణం వచ్చేస్తుంది గుణ విషేషం పడదు దానికి మితాదాటికి వెతికి గుణం రాదు కరోతి కురుత కు కురువంతిరు గుణం ఉండదు అది సరైన దృష్టాంతం కాదు ఎందుకంటే దాంట్లో ఇంకా అనేక మార్పులు వస్తూ ఉంటాయి సో ఆప్నోతి ఆప్నుత ఆ అక్కడ మీకు గుణం రాదు ప్ను ఉంటుంది గుణం రాదు ఓ రాదు సో ఒకప్పుడు జగత్తు ఆత్మరూపముగా ఉండేది అయితే ఇప్పుడు మాట తిన్నేదానీ స ఏవ ఏక అనే ప్రశ్న ఇదానీ సహ ఏక ఏవ అంటే జగత్తు ఇప్పుడు ఆ అద్వితీయ ఆత్మ కాదా ఏమి ఆసీత్ ప్రశ్న నా నో అంటే ఇప్పుడు అద్వి ఈ జగత్తు అద్వితీయాత్మ కాకుండా లేదు అంటే ఇప్పుడు కూడా జగత్తు అద్వితీయ ఆత్మయే కథంతది ఆసీది శిక్ష్యతే అదైతే ఆసీత్త అన్నా అస్థి అనాలి లేదా ఆసీదస్తి భవిష్యతి అనేది వల్ల ఏడవల్ల కానీ ఆసీత్తని అనేస్తే ఇప్పుడు ఈ జగత్తు అద్వితీయాత్మ కాకుండా మరొకటేదో అనే అభిప్రాయం కలుగుతోంది కదా కథం తర్హి అసీదిచ్యే యినీ సభాప్య విశేష చాలా బాగుంది ఆ మాట అంటే ఈ జగత్తు చూడండి నామరూప కర్మ భేద భిన్నం జగత్ సృష్టికి పూర్వముందు అద్వితీయ ఆత్మయే సృష్టి అయిన తర్వాత ఇప్పుడు కూడా అద్వితీయ ఆత్మయే మరి అయితే ఆసీత్తంకున్నావు ఓ చిన్న తేడా ఉంది అస్తి విశేష తేడా ఉన్నది ఏంటంటే అంటే అర్థమైతే ఇప్పుడు కూడా దాదాపు అద్వితీయ ఆత్మయే అయినప్పటికీ ఎది చెప్పి చిన్న తేడా ఉండబట్టి ఆసీతను అని ఓకే ఏటా తేడా ఇప్పుడిదే లాంగ్వేజ్ అనే కట్టి ఇప్పుడు వచ్చింది లాంగ్వేజ్ అనే కట్టి అప్పుడు లేదు అంతా లాంగ్వేజ్ని బట్టి ఉంటుంది లాంగ్వేజ్ అనే కట్టి చాలా గొప్ప కట్టి మీరు ఆలోచించండి ట్రాన్సిస్టర్ అనేది కనిపెట్టకముందు ట్రాన్సిస్టర్ చిప్ అనేది కనిపెట్టక ముందు ఇప్పుడున్న ఈ కంపెనీలు వేర్వేరు కంపెనీలు వేర్వేరు ప్రోడక్ట్స్ వేర్వేరు కంపెనీలు వేర్వేరు షాప్స్ వేర్వేరు ప్రోడక్ట్స్ ఉండేవా ఎప్పుడైతే ట్రాన్సిస్టర్ చిప్ అనే అనే ఒక సింగిల్ ఐటమ్ వచ్చిందో ఎన్ని కంపెనీలు వచ్చాయి గూగుల్ ఇంటెల్ అనే కంపెనీలు అన్ని ప్రోడక్ట్స్ వచ్చాయి అన్ని షాపులు వచ్చాయి ఒకప్పుడు సెల్ ఫోన్ షాపులు ఉండేవా సోడా షాపులు ఉండేవి అక్కడికి వెళ్ళి వాళ్ళకుండా తీసుకొని సోడా కి వచ్చి వాళ్ళ అవి ఉండేవి తప్ప సెల్ ఫోన్ షాపులు ఉండేవికో ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ సెల్ ఫోన్ షాపులు ఏమమ్ముతారు మరి నాకు అర్థం కాదు సెల్ ఫోన్ షాప్లో ప్రతి వాడి దగ్గరే ఒక సెల్ ఫోన్ ఉంటుంది ఇంకేం కొంటారు అంటే దానికి ఇంకేమో ఉంటాయి అలా ఏదో ఉంటుంది ఉంటాయి భేద భేద ఈ మొత్తం భేదం అంతా ఎక్కడి నుంచి వచ్చింది ట్రాన్స్ సిస్టర్ అని ట్రాన్సిస్టర్ కనిపెట్టిన ఆయన బ్రిటన్లో ఒక ఆయన ఉన్నాడు ఆయన వ్యాసం ఒకటి రాసేడు న్యూయార్క్ టైమ్స్లో వచ్చింది నేను ఇక్కడి నుంచి అమెరికా పేపర్ తీసుకుని టైం కూర్చోతున్నప్పుడు కనపడింది ఈ ట్రాన్సిస్టర్ వల్ల ఇంత జన వినాశము జరుగుతుంది అని తెలిస్తే నేను ఈ ట్రాన్సిస్టర్కి వెళ్ళింది అని టెంట్ రాశాడు పాప ఆయన తప్పు ట్రాన్సిస్టర్లో లేదు దాన్ని మనం వాడే పద్ధతిలో ఉన్నది అంటే దాని ఇంకో ఆర్గ్యుమెంట్ ఈ ట్రాన్సిస్టర్ని ఈ విధంగా కాకుండా ఈ విధంగా ఉపయోగించుకోవాలి అంటే ఆయన ఆర్గ్యుమెంట్లేదు ఆయన రాశాడు కాబట్టి ఆయనే ఆశ్చర్యపోయాడు చిన్న మాట ట్రాన్సిస్టర్ అనే మాట నుంచి ఇంత విస్తృతి పుట్టింది అయితే ఇదంతా పుట్టక ముందు ఈ భూమి ఆకాశములు పృథివీ చెప్పే వాయు ఆకాశములు ఇలాగే ఉండేవా ఇంకోలా ఉండేవా ఇలాగే ఉండేవి ఇవన్నీ పుట్టిన తర్వాత అవే భూమి ఆకాశములు అవే పంచభూతములు ఉన్నాయా కొత్తలు ఏదైనా వచ్చాయా అవే సరిగా ఇక్కడ అంటే కేవలం తేడా ఇన్ని నామరూపములు వాటి నుంచి వచ్చే కర్మలు కొత్తగా పుట్టుకొచ్చాయి తప్ప ఆ తత్వము అప్పుడు ఏది ఉందో ఇప్పుడు ఏముందో అలాగే కొనసాగుతుంది అని ఆ నామరూపాల బేసిస్ మీద దాన్ని వ్యాఖ్యానం చేస్తారు దీన్ని రేపు సాగదండి ఓకే పూర్ణశ పూర్ణమ పూర్ణమి శాంతి శాంతి నవరసం బాగా ఉంది నేను చూస్తున్నాను నాకు చాలా ఇంట్రెస్ట్ టాపిక్ ఇది అయితే కరుణ